కీర్తన నలభై ఐదు నేననగా నెంత వాడ నెయ్యపు జీవులలోన ఈయనపాన రక్షించి నీశ్వరుడే కాకా ఎవ్వరు బుద్ధి చెప్పిరి ఇలాపై చీమలకెల్లా నెవ్వగ పుట్టల కొల్చునించుకొమ్మని అవ్వల సంసారభ్రాంతి అనాది నుండియు లోలో తవ్వించి తలకెత్తే అంతర్యామేకా చెట్టులకెవ్వరు బుద్ధి చెప్పేరు తతి కాలాన పుట్టి కాచి పూచి నిండా పదలుమని మని గుట్టుతో చైతన్యమై గుణములన్నిటికిని తిట్టపెట్టి రచించిన దేవుడింతేకాక బుద్ధులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు తిద్ది చన్నుదాగి పూరి తినుమని వొద్దు వద్దులోన నుండి భోగములు మరపిన నిద్రపు శ్రీవేంకటాద్రి నిలయుండే కాక